వేవ జపేన ఆహన సరాన నన్దేహం ఇది శ్రీ ద భయక మిత్త కుమ్మనా మాత్యపుత్ర పుథా రాధన గదాజీ తక్న సోమయా చిపణీతం మైనా శ్రీ మహాభారతం న కరున్ కర్ణ పర్వం నున్ ద్వర్ సర్వము సమాప్తం ఓ కారణ పరం ఈ వేళ రె బిగైదు రేపేమో మళ్ళా కొంత శాంతి పర్వంలోకి వెళ్ళాలి శాంతి పర్వంలోకి వెళ్ళి కొంత ప్రసంగించే కానీ కుదరదు అదే దాని పద్ధతి మొత్తానికి చాలా వరకు లాగేయాలి ఎప్పుడు కొద్దిపతి మత్ర రాదు తన కుమ్మల ముఖ్యను గానచ్చిహించే ఒక అల్లుడు అంతకరించేదాడు లేకపోతే నిద్ర పడుతున్నారు కొంతమంది ఏక బిగు రా యుద్ధం చేస్తూ ఉంటే నిద్ర వస్తుంది కూడా అత్తగారి ఇంటికే జాడు అయితే పాపం ఆయనకు రియ్య ఉంటే నాకు రేజేది ఉందని చెప్పి చెబితే ఏమి బాగలేదు దైవం చేసిన దానికి ఎవరు దైవం చేస్తారు కానీ చెబితే మనకు నామర్త అని చెప్పి చెప్పరా చెప్పక ప్రొద్దు ఉంచింది స్నానానికి నీడు తోడారు అంటే బాగుము బావా బా స్నానానికి నీడు తోడా పోసుకో ఈ అంగవస్త్రం కడిచాడైట కట్టి పంచోసి అక్కడ పొక్క పొడుకుని ఉంటే దాని మీద అది ఏ చెట్టు పోయి ఆ పై చుట్టూ కూడా వెళ్ళిపోయి వెళ్ళిపోతే ఆ కనిపించవటం లేదుగా ఎక్కడ తోడి పెట్టింది నీళ్లు అట్టపోయి ఇట్ట పోయి పాతర కొండ తీసిందట వడ్ల కొరకై అందులో పడ్డాడు పడేవరకు ఏమిటయ్యా అందులో పడ్డావు ఏమిటి పడేది వందా ఏమిటి పాత ఇట్ట ఇంత చెడు మీరు ఇంత రోత గారా ఆ పాత చెత్తరండి ఇప్పుడు ఎందుకయ్యా తెల్లవారు చూద్దామే ఆహా అంతగా కాదు బాగు చేయాలి ఇప్పుడు ఇంత రోతగా ఎత్తుతో పాతరా మీ మొగలే ఉంది పాతర అంటే ఆ పాత్ర పోషించారట ఇస్తే అట్ట చేసి ఇట్ట చేసి మెట్లు కొట్టు పైకెక్కి ఆ నీళ్లు తోడినటువంటి తోటు తెలియక మెల్లగా పోయి ఆ కుడితో దగ్గర చేరాడు అది అక్కడ కొనబెట్టుంది దాంతో ముంచి పోసుకుంటున్నా ఇదే కుడి తొట్లో నీళ్లు పోసుకుంటాయేమయా అన్నారు కుడి నీళ్ళ మీకు సిగ్గు రావాలని పోసుకుంటున్నా అంత అంత వేడిగా దచ్చారే ఆ నీళ్లు ఎట్లా పోసుకోవాలి అందుకని మీకు చిగ్గు రావాలని పోసుకుంటున్నానయ్యా అంటే ఎత్తుకు వచ్చి అది చెప్తే చామా మేము తన్నీళ్ళు అని ఎత్తుకు వచ్చి ఆ నీళ్లు మోగుతుంటే ఆ ధనిని పెట్టించాడు అది అప్పుడే ఎత్తుకుపోయింది ఏదైనా పంచ ఎక్కడ వేసా ఎక్కడ వేసాదండి ఇక్కడే వేసా ఏదక్కడ అంత దేవులు ఆడితే లేదు మీరు దాచారు నా పంచ దాచిపెచ్చారు ఏమడుపు ఇప్పుడా అసలు తని పట్టుంటే పంచేవులా అంత వెతగా వేత అది కొంతవరకు బురద కూడా అయింది లాక్కుపోయింది అది దాని లాక్కొచ్చారు ఇచ్చిన తరువాత కట్టుకున్నాడు కట్టుకొని భోజనానికి కూర్చున్నాడట ఒక ప్రక్కనొచ్చి పిల్లి తింటుంది పిల్లి కనపడి అవసరం లేదుగా తింటుంటే అత్తగారు నిలబడి మా అల్లుడికి పిల్లికి స్నేహం ఏంటి పిల్లి తింటుంది ఒక ప్రక్కనే అందటా పోని శిష్యు అన్నాడు అని తర్వాత కొంతసేపటికి పెరుగుకొచ్చిందట అత్తగారు పెరిగెచ్చుకొచ్చి వస్తుంది మళ్ళీ వచ్చింది పిల్లి నేను దొంపలే కానీ వారి షాంప తగిలడ్డ చేశాడంట అత్తగారు అబ్బాయి ఏమిటా కొట్ట నాకు అసలే వాతం చేసి ఏదొస్తే పెరిగెత్తుకొచ్చాత్తాన్ని కదా అయిపోయింది భోజనం అయిపోయి ఆ గదిలో చేరావు చేరి అర్ధరాత్రి వేళ అల్పసంఖ్య వెల్సి వచ్చింది రొంటెలుగు పోవాల్సి వచ్చింది ఎట్ట మెల్లగా అట్టపోయి అట్టపోయి తోడుకుంటూ వెళ్ళాడు వెళ్ళి కూర్చుని లేచాడుగా ఇక తెలీలా ఎటు పోవలసింది తాను ఎక్కడికి చేరాల్సింది ఇక తెలీలా తెలియక అటు తావిడి ఇటు తడి సరిగ్గా అత్తగారి మొత్తం ఎవరా మనిషి ఏమే అంటే అత్తయ్యా నేనే ఏమి ఏమిటి ఇస్తా వచ్చావు ఏమిటి ఉంది మా లావు చెప్పకొచ్చేదా దానికి మరి నీ మనసులో ఎంత కష్టంగా ఉందో అది ఠమాపడు కోరుకుందామని వచ్చా ఠమాపడి ఎందుకయ్యా నువ్వు కొట్టిన దానికి నేను కోపపడతానా ఏం అవసరం లేదులే నాకు కోపం లేదు పాడు అబ్బే అట్ట బాను నీకు కోపం లేనట్టుగా ఇంకో నాకు గుర్చో పెట్ట అంటే నన్ను తీసుకుపోయి ఆ మంతం మీద కూర్చోబెడితే నీకు కోపం లేనప్పు నేను భావిస్తా లేకపోతే ఉన్నట్టే అంటే నాయన నాకేం కోపం అయ్యా అని చెప్పి తీసుకుపోయి ఆ మంతం మీద కూర్చోబెట్టింది కోరుకోడు చేస్తావారికి క్యాంపెట్ జాకెట్ నెట్వీరియల్స్ కొన్ని అవుతురా కూడా వాళ్ళు పో తరువాత మత్రే శల్యుని చేసినారు సర్వశేరాశిపచ్చానికి పట్టంగాట ఆ దుర్యోధనుడు శల్యునికి అతని బలం చేటా మళ్ళీ మోహరించింది సుమా ఆ శల్యుడు ఎవరి వంతు అంటే ఎవరి వల్ల కాదు ధర్మరాజు సంహరించవలసిందే అన్న శ్రీకృష్ణ స్వామి వారు ఇతరులతో చావిడవాడు కనుక ధర్మరాజు వంతు ధర్మరాజుతో ధర్మరాజు చేతిలో చింగిపోవలసిందే తప్ప ఈ యొక్క బీమార్జుల వల్ల కాదు ఎవరి వల్ల కాదు శల్యం సంవరించాలంటే ధమ్మరాజేను అని ఆట ఆ అంటే స్వామి చెప్పాడు కొనుక తప్పేదేముందు నాకు అన్నాడు ధమ్మరాజు అప్పుడు పాండవజు తమ్ములను తన పాలికి విలువనం మంచి వారలతోనెట్టే సమయమునందో పాడు నాడే ధర్మరాజు తమ్ములను ధ్వరలను అందరినీ పిలిపించి తన దగ్గరకు వారితో ఏమంటాడు అమర సుతాదులకు నక్కటి వీధుల మీద బిల్ కుమార్ గదువము చూపితి ఆ మీరు మీ యొక్క ప్రతాపములు చూపించి ఈ బీధుడు దోనుడు గదుడు మొదలైన మహావీరులందరినీ డు అతన్ని సంపాదించవలసి ఉన్నది అది నాకు అనివార్యమయ్యి నా వంతు వచ్చి నా చే నగులుడును సాత్కి వరపటను నా రాజమునకు అసలు దానికి ఎట్లా ఉండాలను అంటే ఆ వలపట ఆ కుడి వైపున నా కురుడు సహదేవుడు ఉండాలి సహదేవుడు దాపటను సహదేవుడు వీళ్ళు దాపటాయడం వైపునావలయు వెనుక గది ఇవ్వచ్చు నా వెనుక పక్కనేమో అర్చరుడు మనసు వడముడి నరసునడి ముందు భాగము నుండి వడముడి ఉన్నాడే భీముడు ఉండాలి ఇంత ఏమిటి కనవలదు అయితే ఇలా ఎందుకు నుండి నేను సమయంతటో కలుగం చెది నెట్లు తెంపు చేసిది అమ్మ మద్దపతి మాకు నాకు ప్రయత్నం కర్తవ్యము ఎందుకలా అంటే నేను ఇద్దరు ఎవరో ఒకరే మిగిలేదు వేళ కారణం చేత ప్రయత్నము చేయవలసి ఉన్నది నాకుభించినాడు ధర్మరాజు తన మనలకు బరవస మత్తపటి మునిసోద్ధరుడై కడగ నడీ ఆ విధంగా వరూధిని ఉన్నదే సైన్యానికి అవద్దు కూడా అక్కడ ప్రవర్తిస్తూ ఉండగా బయలుదేరింది సైన్యవంతంగా తలపడిన యుగొను గొలుకొను దూపంగా మత్తపతి సమ్మస్తులు తలపడి పెద్ద పులికుంటే ఎలా ఉండును అలా ఆ ప్రకారంగా ఉన్నది ఠ వెటి కోర సంహతి నిలంబట చేసే ప్రయోగించేతని యొక్క గుర్రములు నరికి సారథి నరికి శల్యుడి యొక్క యొక్క కంకటం ఉన్నదే ప్రధలైపోయేటట్టుకొచ్చినాడు దాని చేత ఆ శుడు భూమికి దిగినాడు సుతుపై సంరంభతు ఆ యమజమ్మ రాజు కదా వచ్చేలా ఉండును ఆ ప్రకారంగా ఆ చమ్మరాజు వీధికి వస్తూ ఉన్నాడు శయ్యుడు చందండు భీముండు చేతిలో ఉన్నటువంటి పలక కచ్చి రెండు నరికి పాలవహించినాడు భీముడు నేర్పును చేర్త కంకట గతాదండములు ధరించి వెంటనే ప్రక్కనే ఉన్నటువంటి పరిచారకులు తీసుకొని వచ్చి ఆ కవచము మొదలైనటువంటివి ఆ కవచాన్ని తొడిగి మరల విజృంభించినాడు శల్యుడు ఆ పాండవాక్రజనకు బాస్యకిఖండి ద్రౌపదేయుడు ఆ పాండవాక్యునకు సహాయంగా సాధ్యకి శిఖండి ద్రౌపదేయులు సాయుములు సగునక గలన్ని తన గత చేత వాదించు భీముడు అనేక బాణములు ఉపయోగించగా వాటిని కూడా లక్ష్యం చేయకంగా వస్తూ ఉన్నాడు శయ్యుడు అటువంటి యొక్క ఇతని సమయం అచ్చతుడు ననుమరించిన పాలి తటని తల మీద కొను ఈశయ్యుని దంపుడా వంతు అని ఆ శ్రీకృష్ణ స్వామి వారేమో నా వంతు వేశారు కట్టే చంపక వీడు మహోకంగా వస్తూ ఉన్నాడు సుమాధి ఆ శక్తి మీద తూపు నిగించి మెక్కునియుంజడు భక్తి భక్తు సంపాదినిగా భక్త జనాభిమత ప్రాధి సత్వమేపడి జయం బడగోమో ప్రభు కేవల వారి పాతరందములూ చలింపనటువంటి భక్తి నాకు ఉన్నట్లయితే నాకు జయాన్ని సమగోప్పవయ్యాన్ని ఆశ్రయించిన వారి పాపములన్నిటినీ నశింపజేసేటువంటి యొక్క వ్రతము గలవాడవో అని హృదయమున ప్రార్థించి పార్థివోత్తముందు శ్రీకృష్ణ స్వామి వారిని ప్రార్థించి ఆ పార్థివోత్తముడుంగా మహనీయ శక్తియుంగుడు सांभ मुद्च शक्ति असंहराजन को దాన్ని కంట పటువ అక్షతల చేత పూజిస్తూ ఉన్నాడు ప్రతిరోజు అటువంటి దివ్యశక్తిని తీసినటువంటి వాడయే రిల్ మంచి ఘనఘనవి శక్తి ఆ చూచేవాడు యొక్క చూపులు ఆ చెవులు యావత్తూ కూడా మోడు పడిపోతూ ఉండగా దాన్ని ఎత్తినటువంటి వాడయ్య ఆ శక్తి బాణాన్ని కనుగవ చెల్లునికి నటానుట ఎనిది అయ్యి మాకు దూడంగ నప్పుడు మొద మహాకోపంతో చూచినాయు ఆ ఎర్రగా అయిపోయింది అటు నేత్తములు నిప్పుడు పడుతూ ఉన్నాయట ఆ ధర్మరాజు యొక్క ఆ కోపము అది చూచే ఆ చూపు చేతిని పశు పెడుకోవాల్సింది ఆ శల్యుడు రాలేదు మాకు చాలా ఆశ్చర్యమైంది ఆ ధమ్మరాజుకు అంత కోపం వచ్చింది ఆ సమయములోయేపురము సంహరించే సమయములో ఆ స్తాంభం వచ్చి కదా ఎలా ఉండును అటువంటి యొక్క ఉత్సాహాన్ని అవలంబించిన వాడయ్యి ప్రకాదముకువగా విక్టువై జనతానునై సెక్న విభుదాత సపెతుతి కల్లి చెల్లు నిన్యే ఆ ఎచినటువంటి వాడ ఈ వర్జస్త్రాన్ని గురి చూచి మహత్తరమై నిణంటి విసంభంతో విధి వేషనాడి విసిది ఆశర్యుని యాక వత్సత్రము తాకేటగన్ విత్తుబండు హూ బాలకు నకసతుడు మత్తనాథనిపై జన గౌత్రమెసగా కంకటము దూరి వత్తంబు గడచి వెన్న వెదలి తని అమ్మా శక్తి పుడమి గుచ్చే పోయి వక్షస్థలం సోకినటువంటి పెట్ట పెత పెగించి వక్షస్థలాన్ని ఆ పడగొట్టి భూమిలో తెగబడిపోయింది శుభ వీపుకుండా వచ్చినటువంటి శక్తిపోయిన ముక్కు నంజముల కన్నుల రక్తం ఒక దాచుకున్న చోటు నుండి ముక్కుల వెంట నేర్తముల వెంట నోటి వెంట సమా ంగతచ్చి పొలిచి ందు ధర్మరాలు చేత పడిపోయినాడు సుమా శలున్నదే ఆట్యముతో ఆహవనము చేయగా చెప్పమండి ఆదిపోయినటువంటి అగ్నిహోత్తం మాదిరిగా పడిపోయినాడుకుని కవిసినవిసినాడు సైన్యముఖముకులు తమ్ముడ పది అమ్ములొక్క పెట్ట గుర్తించే వచ్చి సహజేవుడు అనేక బాణము ప్రయోగించి బట్టిలో ధనస్తు నడికినాడు సీర్యు సరాసనాన్ని తీసుకొని నగులుడును అనిల సుతుడు తాకిన వాటెంప నగులుడు అనిల భీముడు వచ్చి తాకినారట సహదేవునకు సహాయంగా వారిని కొట్టినాడు అనేక బాణముల చేత అనేక లోకునిక సాయకమ్మలై నరువది అమ్ములు నాటించిన అతని కుమారుడు లోడు కూడా వచ్చి తాకినాడు అతనిని శగుని కూడా అనేక బాణములు చేత శరీరంతా పడలు పడే చెట్టు కొట్టినారు నంప వెల్లుపే చిల్లమున శరంగుంచే నన్నల ఎడలు సంతోషమందా తీవ్రమైన నాగాజాన్ని ప్రయోగించి అతని తల నరికి పడవయించిన నగులు చేషణరికి చూచి కరుడు వెంట పాపము సవింతగా పడింది సుమా ఆ విధుని యొక్క మాటలు స్మృతికి వచ్చిన విసుమ విధుడు ఎంత చెప్పాడో అంతా ఈ తలంచినాడు విధుని వాక్యములు సహదేవు పైనచములు ని సహదేవుని మీద తరగబడి మూడు నారాచములు ప్రయోగించినాడు శుని అవి వసతుంచి ఆపది సరాసన ముందును వాటన కుమారవుడు ఆ వాటిని నరికి చేతిలో ఉన్న తనస్సు నడికినాడు సహదేవుడు ఇప్పుడు గర్గ శక్తి తీర్థమిక్తిని వైవ తోడుతో నవీననేక బాడముల నా సోనుడు నొగ్గు చేసినొగ్గదము గతామతలైన సాధనములు అనేకం ప్రయోగించినాడు వాడు శగుని వాడినన్నిటినీ నరికి పడకొచ్చినాడు సహదేవుడు సహదేవు నికి ఏమంటాడు సహదేవుడు నలుగుటేను ధన్మమునూది మేమయ్య నిలుచుటప్పుగా మహనీయుల ధన్మతనూభవాదులంబలికి వీవు దోదము నెమ్మన తత్వలమంది తిట్టూ మా చలము బలంగు నేర్పడయ్యే సచ్చని మీ వివేకులందరువా ఆవో అనేక విధములైనటువంటి మాట లేకపో మహాపురుషులైనటువంటి తమ్మ రాజాదులను మాట్లాడినావు మా యొక్క చలము బలము పరాక్రమేమిటో చూపించినాము మీ యొక్క అవివేకులున్నారే వాళ్ళంతా వారిలో కురుకులండా దూషించినటువంటి వారున్నారే వారిలో కురుకుల దాహకుండు ఆ దుర్యోధనుడు ఒక్కడు మాత్రం మిగిలి ఉన్నాడు నీవు కూడా ఇక తొలగి పారిపోవద్దు సుమా కర్ర పెట్టి తాచి పండుగ పడగొట్టినట్టుగా నా బాణముల చేతని సరస్సు నరికి భూమి మీద పడగొడతాను పైన ఉన్నటువంటి యొక్క పతాకంగా ప్రయోగించినాజటా శుని ఏ దాన్ని సహదేవుడు ఒక నారాజమున్నది దేవుడు నారాజాన్ని ప్రయోగించి దాని నరికి వహించినాడు సహత్యున యొక్క ఆ మూడు బాణములు ప్రయోగించిన చేతులు నరికి ముడల్లం దొల్లె మేనునవ్వు నవ్వి నవ్వినటువంటి వాడీ ఆ కన్నా లాగి ఒక్క దివ్య బాణాన్ని ప్రయోగించినాడు సహదేవుడు దాని చేత చాలా చెగిపోయింది తల ఆ అత్త ఉన్నదే సరే రెండు భూమి మీద పడిపోయినవి శకుని కౌరవుల దున్నయమ్ మనకు మూలం ఒక శుని దగ్గర పెత్తిరాంగా కౌరవుల యొక్క అని కాబట్టి కూడా మూలభూతుడు వాడు అటువంటి యొక్క శకుని ౌరియు పాంచజ రాదసి నింపే అర్జునుడేమో పాంచాడు శ్రీకృష్ణస్వామి అర్జునుడు యువరత్సాన్ని శ్రీకృష్ణస్వామి పాంచారు నవి ఎన్ని మోహమ్ములట్లు చేసి ఎమ్మో బడలు వడలు చేసి ఎల్లా గని జనపతి హతశేషులైనంపక ఆ సయ్య సాతి వది ఆ అడ్డు సమయమునూ నీ కుమారుడున్నాడే మహాజీరుడీ ఎవరూ లేదు ఆ ఉన్న సైన్యాన్ని ప్రోత్సహింపజేసి ఆచా పాతిపోకుండా నిలువరింపజేసినాడు అర్జునుడు చూచియే తన శక్తశిందోహం రాదు తన చుట్టనో బయలగుటో దూచిటూ అర్జును యొక్క బాణ పరంపర చేత రందిపోయిన ఉన్న సైన్యములన్నీ కూడా తన చుట్టూ బయలైపోయింది ఎవరూ సైన్యమంతా నిర్వశేషమైపోయింది అది తూచే ఆ దుర్యోధనుడు పాండవులకు గోచరం కాకుండా తప్పించుకుని పోదలించినవాడయ్యే చాలా ఉన్నాడు కుమారుడు అని చెప్పగా ఆ సంజయుడు దిక్కుమకం వయతరాష్ట్రుడు అటు మన సైన్యములు దిగటాటినప్పుడు కొంత కొడుకులలో బలం ఎంత కలిగేయే మన సైన్యమంతా పోయిందని చెప్పినావు కదా అడ్డ సమయములో ఆ పాండవుల యొక్క సైన్యం ఏమాత్రం ఉన్నది అప్పటికి అక్కడ నా కొడుకెత్తివాడయ్యుమాయనుడు నతదిలని చెప్పటికి నా కుమారుడు ఏమైనాడు ఎలా ప్రవర్తించినాడో చెప్పవయ్యా సంజయంగా మములలో పాండవులకు వారి పక్షల రథములు పదివేలు కాలు మారి పదివేల మంది కాలుబల సర్వ సైన్యాధిపతి అయినటువంటి ఆ యుద్ధ రంగం యుద్ధ భూమి ప్రకాశిస్తూ ఉన్న ఈ సైన్యంతంగుడికి కొడుకు గద భుచుండలకి తని చెప్పు పల పలని మోకలో పలంగా అంతా పోయిందటాకే లేదు ఆ సర్వ శూన్యమైపోయిందట ఆ ఏదో ఒక పలస పల్చగా అక్కడక్కడ అక్కడక్కడ ఒకడున్నాడు అటువంటి యొక్క సైన్యములో ఉండలేక నీ యొక్క కుమార్తె నాడే భయము ది బుర్రము దిగి ఆ గదాదండ ఆ గదాదండ ఉన్నది అది పెట్టుకొని వెళ్ళిపోయాడు త్వరగా వెళ్ళిపోయాడయా ఏమి చెప్పుదు గురునాథ వెళ్ళిపోయ్యా అంబికేయుండో మతమటికి రాత్రి తొలగిలి గలవి మనిజిపతులకు సంజయాల రాజరాజు నవఖండములకు అధిపతి అటువంటి యొక్క దుర్యోధనుడు ఎవ్వరు తోడులేక ఆ గదాబుండములు భుజుముందు పెట్టుకొలుతారు ఒక్కడే చే కాలినడకను అలా వెళ్ళిపోయినాకు అంటే ఏమి చెప్పబోతున్నాయా దైవతంతముడు ఆ తరువాత ఏమి జరిగినో చెప్పవలసింది అంటే సంజయుడేమంటాడు పెంపన కొంపున పడమే వెనుక నొక్కరుడు తన లేక ఏక ఆకి అయిపోయే ఆ పదకొండు అక్షోహిణులు తను బలుతూ ఉండగా మహాదర్పంగా ప్రకాశించినటువంటి యొక్క రాజరాజు వెంట వచ్చేవాడు ఒక్కడు కూడా లేక ఏక అయి నొక్క మొడువన్న దాడిలో నరగి ఉండు వాడుగా నటులకి మాటలు మటి తలంగిగంగా ప్రయాణం చేసినాడు సుమాకడైపాయనమనే మొడుగు పెద్ద మడుగు ఉన్నది ఆ మడుగులో దాగి ఉండవల నువ్వే ఉద్దేశం చేత అలా వెయ్యి నాడు నందండుాభినయే ఆలు పుంచినటువంటి విన్ని ఆ హజం చేకాశించేటటువంటి యొక్క ఆ దేవత అగ్ని భద్రతమైన రథముందు ప్రకాశించినాడు సుమా అందరూ కొనియాడుతుండగా బంధుమిత్రులంతా కొనియాడుతుండగా అర్జునుడు ప్రకాశించినాడు ఆ కృపాచార్యులు కృతవర్ణు మాత్రం తప్పించుకున్నారు సుమంగాలో ఆ సాచ్చ ఈ సంధయుడు పట్టుకున్నాట తిరుగుతున్నాడు బాబు ఆ ఆ ఇష్టరంగంలో తిరుగుతూ ఉన్నాడు శస్తాస్త్రములు నీవు శ్వాత అని ఇచ్చాడు ఆ వ్యాసమహర్షి వరం అందువలన తిరుగుతూ ఉన్నాయట నీవు ఆడవే చేరి ఇదంతా ఈ కబూర్లన్నీ జారేస్తున్నావా అక్కడ కాని పట్టుకని ఆ రథానికి ఆయట సంజయుడి ఈ సంజయుందికయా ఎలా కట్టినా అతని వల్ల మనకి ఏమి అవకాశం దొరుకుతూ ఉన్నది వాటి వలన ఏమిటి వాడిని కట్టినందువలన నాడు అంటే వీడింది ఏమి లేదు కారణంగా చక్కని కారణమే గోడీ ముందు వదిలేసా గక్క పగల కొస్తా ఏమనుకున్నావు ఆ ఉన్న చిరగటానికి ఈ విషయమంతా కూడా ధృదరాష్ట్రం చెప్పటానికి నేను వినియోగించా వినియోగిస్తే తిరుగుతూ ఉన్నాడు నీకేవడు అప్కారం చేశాడని చెప్పి కట్టి అవురా అనేవరకు ఆ వ్యాసమహర్షి శరీరమంతా చెమటలు వచ్చిపోయి స్వామి తప్పు అపరాధ అని ఉల్లేషాట అంతంగా నీ సుతున్నత కోశ మాత్రము పోయి ద్వైపాయనం ప్రసిద్ధమైన సమీపమునాశ మాత్రము పోయి ద్వైపాయనం అనే పేరు చేత ప్రసిద్ధమై ఉన్నది ఆ ముడు అక్కడికి పోయి అతనిగా అంచు తినతలు నడలు చూట్టినా బాబు దగ్గగా తోడకోరూ తుదీన దీనికి ముడుగు దగ్గరకు వెళ్ళాను చూచేసరికి మహత్తరమైన దుఃఖంతో పనులు వెంట బాష్ములు సవిస్తూ ఉండగా నా ముఖము సరాసరిగా చూడలేకపోయినా అనుసుమ నేను కూడా చాలా దుఃఖపడిపోయినాను ఆ రా రారాజు యొక్క దేనశ్చి రూచి ఆ ఎదుగు తెచ్చుకొని నన్ను సాక్షికి ఎలా కట్టివేయుచ్చుడా ఆ వ్యాస మహర్షి యొక్క అనుగ్రహం చేతికిన విషయము చెప్పిన అంశమా దుర్యోధంతో నా దిశ మన దిశ బ్రతికినవాడు గలదే కృపా నటికత్రయం పేరు కొను వారు గ్రతికి పోయి తక్కువను మన పక్షములో ఎవరైనా బ్రతి ఉన్నారయ్యా అని అడిగినాడు హరితే ముగ్గురు కృపాచార్యురు అశ్వత్మా కృతవర్మా ముగ్గురు మాత్రం రతి తప్పించుకుని పోయినారని చెప్పినాను నేను నాకు నీ దగ్గరకు పంపించగల చేయకుండా మనిషి నీ దశ పండుత నూచుల నా పడక తొలిగిటుల బేను ఎదించేవారు లేకుండా అప్రతిహతంగా సంచరిస్తూ ఉన్నారు సుమా పాండవులు అరిసైన్యములు నాకు ఎవరూ లేకపోయినారు కనుక తొలగి నాను యుద్ధరంగమునందు కొంత ఎసగిరేని నటి కూడేమి కాబట్టి నేను తొలగి ఇలా వచ్చినారు సుమా అయితే ఒకవేళ ఆ పాండవులున్నారే నన్ను సంహరించకుండా అడ్డు పెట్టినప్పటికీ వారు పెట్టినటువంటి గ్రహించి నేను బ్రతకను సుమాడు నెత్తడికి నేను తొలిగి నిలిచి మరి నేను కొంతకాలం విశ్రాంతి తీసుకుని తరువాత ఎక్కడికైనా పోయి సమయము వే సన్నా కూర్చుకొని ఆ పాండవుల మీద పగ తీర్చుకుంటా కాని వారితో మాత్రం కలిసి నేను ఆ వాళ్ళు ఇచ్చింది గ్రహించి ఉండను సుమంగా ఈ మడుగులో ప్రవేశిస్తాను నాకు చాలా విద్యలు వచ్చును కూర్చుంటా నేను పరిశ్రాంతి నుండి తోగాడాదర్శన విషం నువ్వర్మ ఆ కృపావర్మ అశ్రద్ధకి మెలంగి ఆమునందో ఆ యుద్ధమునందు తగిలిపలు చేరు తూగాడు తూ కృతవర్మ ఆశ్చర్ధామ కృపాధ్యాయుడు రథములు వేసుకొని వచ్చినారు అని నాతో ఇలా చెప్పినటువంటి వాడయ్యా మొడుగులో ప్రవేశించినాడు యోధన మహారాజు ఆ నేను చూచి వారు సంజయ ఆ దుర్యోధనుడు ప్రాణంతో ఉన్నాడా అని అడిగినాడు ఆ ముగ్గురు జననాథుడు నొక్క బారించి నీరులో డాకింగి ఆహదంబుయే ఆ ఈ మడుగులో ప్రవేశించినాడు ఆ దుర్యోధన మహారాజు అని చూపిదండి ఆ వారంతా చాలా విషాదమును పొంది చాలా విషాదాన్ని పొందారు తార ఎంత దీన దిశ వచ్చింది ఈ దుర్యోధను పో తయగ నింజియ మును జపతిక్త నిదేయె లెమ్ము కుర్నాథ కడగుమమ ముని పాండుపత్ర మథనమున అగు సైన్యమదీను నీచేత కృశం అయ్యెడు జుమ్ము వలదు సంఖ్యంపంగన ఆదిపోయి మడుగులో వచ్చేట ఆ దుర్యోధనుడు ఎంత సమయంలో వచ్చారు ఎవరు అశ్వత్థామ ప్రపాచార్యులు కృవ వచ్చి ఎందుకడుగులో ఉన్నావు బయటరా వచ్చే పోయి ఆ పాండవ సైన్యాన్ని అవత్తు కూడా దాగినందువల్ల ప్రయోజనము లేదు అంటే మా శరీరం అంతా డస్టిపోయింది మీ యొక్క మాటలు వింటూ ఉంటే పోవడా అడపోయినట్టుగా గోచరిస్తూ ఉన్నారు వాళ్ళేమో మహోత్సాహంతో ఉన్నది ఆ పాండవ సైన్యము కనుక విశ్రాంతి తీసుకొని తరువాత చేత తెచ్చుకొని లావు చే కూర్చుకొని తరువాత తిరగబడదాం కనుక మీరు కూడా అప్పవలసింది అని చెప్పి చెబుతూ ఉన్నా అమయంలో జీవునికి మాంసపు మోపులు తెచ్చేవాళ్ళు ఉన్నారు అరణ్యము నందు జంతు జాలాన్ని కొట్టి ఏ సామాన్యుడికి సరిపోతుందామే జంతువులను కొట్టి మోపులు తెచ్చేవాడు వాడు సరిగ్గా ఆ మొరుగు దగ్గర మంచినీడు కవుదామని వచ్చేసరికి లోపల ఉండి వీడు సమాధానం ఇస్తూ ఉన్నాడు సైనేము వాళ్ళు అడుగుతున్నాడు దాంట్లో చూశారు చూచి దుర్యోధనుడు పోయాడు కనిపించకుండా వెతుకుతున్నారు పాండవులు ఇక్కడ ఉన్నాడు ఇందులో మనం పరిగెత్తుకుంటూ పోయి చెబుదాము చెబితే మనకు కావలసినంత బహుమతులు ఇస్తారు పాండవులు పోయి చెప్పారు చెబితే అనేక విధములైన బహుమతులన్నీ ఇచ్చి ధర్మరాజు ఆ స శ్రీకృష్ణ స్వామి వారిని మిగిలినటువంటి యొక్క దృష్ట జుమ్నాదును సైన్యమును వెంటుకొని మడుగు దగ్గరికి వచ్చే వరకు అది చూచి పాండవులు వస్తున్నారయ్యా అన్నారు వెళ్ళు అంటే కరిపురానికి అచ్చిపురానికి వెళ్ళిపోతారు ఒకవేళ ఎక్కడికి వచ్చినప్పటికీ నన్ను ఏమి ఈ మడుగులో నా యొక్క విద్యా ప్రభావం స్తంభించేశాను వాళ్ళ బాణవులు ప్రవేశించవు లోపలికి ఏమి చేయలేరు కనుక మీరు కూడా పండి అంటే వెళ్ళిపోయారట వెళ్ళిపోయిన తరువాత ఈ సాయంత్రయుడు కూడా కొంత దూరం పోయి ఒక పొదలో దూచి చూస్తున్నాడు వేందరుగుతులోచి వీళ్ళు ఎవరు రసములు వేసుకుని వెళ్ళిపోయారు వచ్చి చూస్తే నీరు యావత్ స్తంభించి ఉంది పాషాణ సదృశంగా ఉంది లోపలున్నాడు వీడు లేకపోతే ఇలా ఉండదు నీడు స్తంభింపబడి లోపల తన విద్యా ప్రభావం చేత ఆ శరీరం అంటకుండా వీళ్ళు స్తంభించుకుని ఉన్నాడు కానీ బయటకు రావాలి వాడు అంటే అప్పుడు ఆ ధర్మరాదు రే దుర్యోధనుడా నీ అందూరు అయినా తెచ్చావు ఇందులో నీ కొరకై సమస్తమైనటువంటి రాజు బంధుమిత్రదులంతా కూడా భీష్మాదులంతా హతమైపోయారు వాళ్ళంతా పోయిన తరువాత ఇంకా నీవు గతకాలను నీకు ఎలా కలిగిందిరా వాళ్ళు నీ కొరకై వాళ్ళు వస్తే ఇంకా నువ్వు బ్రతుకుంటావు వ్యం కాదు కనుక రా వచ్చి యుద్ధం చెయ్యి ఆ యుద్ధముందు చెయ్యి ఆ సర్గం స్వర్గం ఉన్నది పుణ్యగతికి వెళ్ళిపోవటం అది ఉత్తమ మార్గం కాదు ఇలా మడుగులో తాగినంత మార్చం చేత నిన్ను వదిలిపెట్టం సుమా మనకి నీ అభిమానం అంతా ఏమైపోయింది నీ దర్పమంతా ఏమైపోయింది ఇలా మడుగులు తాగటమేదా అని ఆ మార్పులు మాట్లాడుతూ ఉంటే వినిపిస్తున్నాయి నేను బయటకు వచ్చే మీరు అంతా పైన అన్నాడు బయటి వచ్చి నేను ఒక్కడిని మీరేమో చాలా మంది ఉన్నారు అంటే అలా కొత్తని కొట్టని చెప్పిపోయి అన్నదమ్ముల కూతురు ఈ యొక్క ధనం దగ్గర రాజ్యం దగ్గర మనకు తగాదా వచ్చింది అంత మాత్రం చేత అన్నదమ్ములని కాకపోయామటయ్యా నువ్వు మేము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 నీవు జయించినట్లయితే కళాపనేవి లేదు వాడు జయిస్తే సాధ్యం అంతా నీదే లేదు వాడు చేయిస్తాడు సాధ్యం మారి అన్నాడు అంటే గదాబంధం ఉన్నది భుభుజం నుండి పెట్టుకొని బయటకు వచ్చాయట ఆ శ్రీకృష్ణ స్వామి వారు రూచి అదే రేరే దేవిటయ్యా సమ్మనందన మళ్ళీ దోదమాడావు మళ్ళీ దోదవాడావ్యా వాడు మహాబలవంతుడు పైగా గతాయుధం ఉన్నది దాన్ని పదమూడు సంవత్సరములు శాసన చేసే ఆయట వాడు జీవునితో మనకు ఎలాగో ఆ వారు అరణ్యవాసులై ఉండగా ఆ పదమూడు సంవత్సరములు చేస్తూనే ఉన్నాయట అభ్యాసం అలా చేసినటువంటి వాడిని ఒక్కడిని జయిస్తే రాజ్యం ఇదేనన్నావే ఈ చేసిన పని మనం అనేక మంది రాజులను సంహరించడం అనేకమంది దోనాథులందరినీ సంహరించడం అంతా ఊరికి గాలిగిపోయింది మళ్ళీ పందె ఆడావాయా దోగమాడావు ఎంత పొరపాటిది పైగా మా ఐదుగురులోనూ రమ్మంటాడు యుద్ధానికి చేస్తావా వాడితో లేదు నగరు నగురు సహదేవులు ఉన్నారు వాళ్ళు ఏం చేయగలరు లేదు అర్జునుడు మాత్రం ఏం చేయగలడు గాండివాణి తీసుకుంటే ధనుడు విద్యందుకు గొప్పవాడే గాని గలయుద్ధంలో ఏం చేయలేడు భీముడు హోడవు వాడితో పోరాడాలి నువ్వు అంటే అంటే ఆ అనుగ్రహం ఆ దయా విశేషం చేతి ఇలా నువ్వు మళ్ళీ దూదవాడావామందర అంటే ఆ భీమసేనుడు ఆ భీముడు స్వామి ఆయన ఆ ధర్మమూర్తి గనుక ఎప్పుడు కూడా ఆ ధర్మముందు నిలబడిన కారణం చేత అలా మాట్లాడాడు అయినప్పటికీ నాకు దళదండం చేత వాడిని భూమి మీద పడగొడతాను వాడికి ఆ శ్వాసం ఎక్కువైనప్పటికీ పర్వాలేదు ఆ ఏదైనప్పటికీ నేను పడగొట్టగలను కనుక మీరేమి నొక్కవద్దులండి ఆయన్ను అన్నాడు అంటే ఆ రండి ఒక్కొక్కటే రండి వరసలే పడగొడతా మిమ్మల్ని అందరినీ అంటున్నాడు వీడు అంటే పద ఇక్కడ కాదు ఎవరు పడ్డప్పటికీ ఆ కురుక్షేత్రం పుణ్యక్షేత్రం కనుక అక్కడ ప్రాణులు విడిచి విడిచినట్లయితే పుణ్యగతి కనుక అక్కడ ఇది ఆ ఎల్లలోది కాదు ఈ భూమి తనకి ఎక్కడ లాభం లేదు పద వెం పదం అని చెప్పి అంతా కూడా బయలుదేరి ఆ కురుక్షేత్రమునికి వచ్చి అక్కడ రమణాటం వెళ్ళిన వాళ్ళు నీవు మా ఐదుగురులో ఎవరిని ఎవరితోనైనా పోరాడమని చెప్తే నేను మాత్రం అంత అక్రమానికి పాల్పడను సుమా నీవు శాస్త్రములు ప్రసంగించవలసిన వాడివే గాని యుద్ధమునందు నీవెందుకొస్తావు పనికిరావు తరువాత అర్జనుడు ఉన్నాడు అంటే ఆ గాంధీవ విద్యలో ధనుడి విద్యలో గొప్పవాడు అంతేగాని దేహ వాడు పనికిరాడు తరువాత నగుల సహదేవులు ఉన్నారు అంటే వాడు మరీ చిన్నవాడు వాళ్ళు దబకాగరుడు కనుక ఇప్పుడు కొత్తగా గదాయుధం నేను చేయబోయే కనుక భీముడే ఏదైనా కొంతసేపు నాతో పోరాడవల్ అంటే ఆ రమ్మను భీముడు నేనన్నా ఇద్దరు సన్నాహమై ఆ కవచమును కడిగి ఆ యావత్తు కూడా అక్కడ పెట్టి అక్కడ పెట్టించాడు ధమ్మరాజు నీకు నేను తీసుకోవయ్యా ఆ కవచము ఆ శరస్థానము మొదలైనటువంటివన్నీ కూడా తీసుకున్నాడు తీసుకొని నిలబడ్డారట ఇద్దరు కూడా గదాగుండ చేత పూని అటు సమయంలో వచ్చాడు బలరామ స్వామి తీర్థయాత్ర పోయాడుగా పోయి ఇలా అంతా అయిపోయింది కౌరవ సైన్యమంతా కూడా నిరవశేషం అయిపోయింది ఇక ప్రేమ గద ప్రేమ దుర్యోధంలో గదావితం జరగబోతున్నది చెప్పి తెలిసిందట ఆ దగ్గర వచ్చే వరకు గతమేసుకుని వచ్చేసాడు వస్తే ధమరాదు ఎదురుత్వరి పాదముల మీద స్వామి అన్నదముల యొక్క దగాద చూడ వచ్చారా దయచేయండి అని చెప్పి ఓ సింహాసనం వేసి కూర్చోబెట్టగా కూర్చున్నాడు ఆయన కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్నారు ఈ పాండవ పక్ష యోధులంతా కూడా కూర్చున్నారు పాండవులు కూర్చున్నారు కష్టార్థులు ఇద్దరు వేరుగా ఒక కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఇక ఆరంభం కదా ఆ ఇద్దరు కూడా యోధం చేస్తూ ఉంటే ఎలా ఉన్నది అంటే భీముడు చేసే భీముడు యొక్క శరీర బలం హెచ్చు దుర్యోధని కంటే కానీ వాడికిమో లాఘం హెచ్చు ఎందువల్ల అక్ష్యాసం చేత అక్ష్యాసానికి చాలదు దేహ బలం ఊరికి ఎగ్డగడ గిరగడ తిరుగుతున్నాడు ఫలితీలు కొడుతూ వాడు ఈయనో కలలేకపోతున్నాడు చూచి ఆ శ్రీకృష్ణ వారు అర్జున తారతమ్యం ఎంతసేపు వాడు పైగా వస్తూ ఉన్నాడు భీవుడేమో ఆ ప్రకారంగా లంఘించలేకపోతూ ఉన్నాడు శరీర బలం మాత్రం ఏం ప్రయోజనం లేదు పడిపోతాడు భీవుడు వాడు శరీరం మీద వేస్తూ ఉంటే గటాదండంతో వేస్తూ ఉంటే కొండ మీద వేసినటువంటి కొండల మాదిరిగా ఎలా పగిలిపో ఆ గటాదండం ఉన్నది అది ఊరికే ఆ చొట్టలు పోవటం తప్ప ఏమి ఆనటంలా శరీరం మీద వీరిని దెబ్బలు కుట్టినప్పటికీ వాడికి ఏమి వాడి శరీరం ఏమి నచ్చిపోవటం లేదు దీవుడు ఏమి అలసిపోతూ ఉన్నాడు వాడి దెబ్బల చేత ఇందువలన అంటే యుద్ధానికి ముందు బయలుదేరే సమయంలో ఆ గాంధారి తల్లి ఆ దుర్యోధికి కబురు చేసిందటవరే కొట్ట ఏమి లేకుండా నా దగ్గరికి రావాల్సింది నా తపత్ఫలమున్నది అంతా కూడా ఈ శరీరం ఆవహింపజేస్తాను రావలసింది అని చెప్పి కబురు చేసింది కబురు చేస్తే వెళ్తున్నాడు వెళ్తూ ఉంటే ఆ రాత్రి సమయంలో శ్రీదట్టు స్వామి వారు ఎదురుపడ్డా గోచీ లేదు ఎవరా మైటీ ఆరెవరా గొంతులో ఏమిటిలా గుట్ట గోచి ఏమి లేకుండా పోతున్నావు అంటే మా తల్లి కాంతారి రమ్మని గెల కాంతారి రమ్మని దేవుడు ఆ ముదిసి ఆ మనసు పోయినటువంటి ముసలిది రమ్మంటే తెల్లాడివా చిన్నాడివా చెతక వాడిడా ఒక లాగ నాయుడు అంటే ఆ లాగు దొడుక్కొని వెళ్ళాడట ఆ తపశక్తి కూడా చేతికి తెచ్చుకొని పై నుండి కిందకి ఒక్కసారి ఇలా లాగిందట లాగి మరల ఇలా ఉంది పైకి అదే లావురి ఏమి లేకుండా రమ్మన్నాను కదా లాగేసుకున్నాను అదే ఏమీ లేకున్నారు అమ్మంటే లాగేసుకున్నానంట ఆ నల్లవాడేమైనా ఎదురు పడ్డా ఏమి నీకు అన్నా అన్నదట ఆ ఎదురొచ్చాడు ఇలా అన్నాడు అందుబాటు కొడుకున్నా చి ఇక నీ శరీరం ఉంది ఎక్కడా కూడా దెబ్బ తగలదు కానీ ఈ పొడల దగ్గర నా తపస్చిక్తి ఉన్నది శోకల ఆ కారణం చేత ఇక్కడ నీకు భంగం ఉన్నది సుమా అని చెప్పింది ఆ కారణం చేత భీముడు వేసే దెబ్బలు ఏమి ఆంధ్రలవాడికి చూచి చెబుతూ ఉన్నా శ్రీకృష్ణ స్వామి వారు భీముని పని డాడు ధర్మరాదు మళ్ళీ అంటే స్వామి అది ఎలాగో ఎలాగే ఉన్నది అధర్మానికి దిగాల్సిందే యథాయుద్ధంలో కానీ ఏ యుద్ధంలోనైనా నాపి పైభాగం నాపి కింద కొట్టకూడదు పైభాగంలో కొట్టవలసిందే ఆ త్వర దగ్గర కొట్టే వీరికి పడతాడు అంతే దెబ్బ లేకపోతే మాత్రమే తడడు సుమే చూచి ఎప్పుడైతే తనకు దుస్థాదంగా ఉండునో అప్పుడు ఆ శ్రీకృష్ణస్వామి వారి అంత చూస్తాయట భీముడు అదే గుర్తు చూచాయట దృష్టార్థములు ఇద్దరు ఒకే చోట కూర్చుని ఉండి ఆ అర్జరుడు సాన్న సంజ్ఞ పొడలు వేయ తాను ప్రతిజ్ఞ కూడా చేసి ఉన్నాయట తొడలు వెనక్కుడతాను ద్రౌపదిని చూచి నా యొక్క కూర్చుండు కానీ రావలసింది అని చెప్పి ఆ సభలో మాట్లాడాడు వాడు అందుకొనకై నీ తొడలు వెదగొట్టాను సుమా అని చెప్పి ప్రజ్ఞ చేసి ఉన్నాడు కనుక దానికి అనుగుణంగా ఇప్పుడు తొడలు కొట్టమన్నారట కృష్ణార్జునుడు ఆ శ్రీకృష్ణ స్వామి వారి అనుమతి చేత తొడలు వెదగొట్టమంటున్నాడు కదా అని కలుసుకున్నాడు ఆయన కలుసుకుని వీడు పైన గగనము లేచి వస్తూ ఉన్నాడు వేగంతో పట్టి వేసాడు తొడలకు పిడుగుబడ్డట్టుగా పడింది ఆ కథ ఆ డిపోయాడు భూమి మీద పడిపోయేసరికి ఆ అయిపోయింది కను దుర్యోధనుడు పడిపోయాడు సుమ అని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడ జయ జయ జయ జయ ద్వారములు చేసేసింది పాండవ సైన్యమంతా చాలా తను అని ప్రతిజ్ఞ చేశాడు ఆ కాలం నుంచి పడినటువంటి దుర్యోధ్ని సరస్వ తను ఆట ఎడమ దాన్ని అక్కడ కూడా తీరక మళ్ళీ వస్తున్నాడు తనటానికి మళ్ళీ వస్తుంటే తమర్వాత ఏమిటి నువ్వు చేసే పది ఏడు అంత తొలకనైనటువంటి పని చేయవచ్చున వాడు రా వాడు తన సైన్యమంతా కూడా పోయినప్పటికీ మనం పిలిచినందువలన అభిమానానికి ఒక్కడే అయినా యుద్ధానికి వచ్చాడు అలా వచ్చి మీతో యుద్ధం చేస్తే పని పడగొట్టావు అంతటితో తుట్టి పడక ఓసారి తన్నావు మళ్ళీ రెండోసారి గుండేది వాడు శరస్సు అని చెప్పి జయ లేచాడు ఆయన తమ్మరాదు లేచి లేచే వరకు ఆయన కొంచెం ఆ సిగ్గుపడ్డా విముడు అతి సమయంలో లేచారా శ్రీకృష్ణ స్వామివారు లేచి ఎందుకయ్యా ఆ భీముని మీద పోతావు ప్రతిజ్ఞ చేశాడు శరస్సు తనుతానము ఆ ప్రతిజ్ఞాకరణ ఉన్నది అది ముఖ్యం నీవు ఆయన మీదకు పోవలసిన పని లేదు సుమా అంటూ ఉండగానే లేచాడట బలరామస్వామి రైట్ మీ ఇద్దరికి గ్రాయుద్ధాన్ని నేర్పింది నేను నాభికి దిగువలో కొట్టకూడదు అని చెప్పి విషయం మీకు తెలుసు కదా అధర్మంగా ఆ దుర్యోధన్ యొక్క తడలు కొత్త కారణం చెప్పు లేకపోతే నీ శరస్సు పగల కొడతాను అని చెప్పి ఆ రథం మీద ఉన్న నాగలు తీసుకున్నాడు భీముని మీదకి పోతూ ఉన్నాడు గట గడ గడ గడ వలుగుతున్నారు పాండవులంతా మహాబలవంతుడు ఆయన శేషస్వరూపము ఆయన తగబట్టే ఎవరవుతారు కానీ ఆ సర్వేశ్వరుడు అక్కడే ఉన్నాడు గురుదా ఆయన పట్టుకొని పోయిన ఏంటి అది నీవు భీముని మీదకి పోతావు మాయోపాయం కలిగినటువంటి వాళ్ళని మాయోపాయం చేతిని నిర్దేశాను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 లక్క ఇంట్లో పెట్టి కాల్పించాడు పాండవులందరినీ కూడా మాయాద్యోతమాడి శకుని చేత ఆ ధర్మరాజు యొక్క రాజ్యలక్ష్మినంతా కూడా అపహరించాడు మహాసాక్షి ద్రౌపదిని ఆ సభలో పరాభవించడానికి ప్రయత్నం చేశాడు ఇన్ని చేసినప్పటికీ సహించి వారు అరణ్యములకు పోయి పదమూడు సంవత్సరము నానా బాధలు పడి తమ పాలు అడిగించేవాడు వాడి గల సూజ్యోపినంత కూడా అడిగినాడు అట్టి ఆ అట్టి పరమలోటివాడు అతి వారిని మాయోపాయములు చేత పట్టక ధర్మం ధర్మం ఎక్కడ్యా ఇంకా ఆ అభిమన్యుడు అంతా కూడా ఏకీభవించి చంపారు వాళ్ళు కనుక నీవు భీముల మీద వెళ్ళటం ఉన్నది ఏది సమంజసం కాదు సుమా అని చెప్పి కొట్టుకున్నా వారిని ఏమి చేయలేడు ఆ శ్రీకృష్ణ స్వామిని దైట్ నీవు చేరావు ఇక్కడ చేది ఈ ప్రకారంగా చేయిస్తున్నావు నీ మొహం తోడకూడదు సుమా అని చెప్పి బిదిరించుకుని వెళ్ళిపోతున్నాడు నువ్వు వెళ్ళిపోతూ ఉంటే ఆ ధర్మరాజు వెనకబడ్డాడు స్వామి వెళ్ళవద్దు మమ్మల్ని అంటే ఆ శ్రీకృష్ణ స్వామి ఎందుకయ్యా ఆయన వెంటబడ్డావు పని వెళ్ళిపోవాలి ఇక్కడ ఉంటే లాభం లేదు మా పని వెంటబడ పడవలసిన పని లేదు అంటే ఊరుకున్నాడు వెళ్ళిపోయాట నన్ను ఎందుకు కూర్చో కూర్చోమనాలి ఇలాంటి అధర్మం చోట ఆయనకి ఆకలి వేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇంకేం చేయలేకపోయాడు పాండవల్ని ఆ మహాభూతం అక్కడ ఉన్న కారణం ఏమి చేయలేక వెళ్ళిపోయాయిటా బలరాముడు వెళ్ళిపోయిన తరువాత ఆ ఆ శ్రీకృష్ణ స్వామి వారిని చూచి దుర్యోధనుడు ఇది దీనికి కూడా మూల కారణం నీవేషమా నేను చూచా మీ ఇద్దరు మాట్లాడటం గుసగుసలాడటం అర్జునుడు నీవు ఆ అర్జునుడు ఆ సంగజైతం అంతా చూచా కానీ ఇంత అధర్మానికి పాల్పడతారని చెప్పి నేను అనుకోలేదు సుమా ఈ కార్యములు కావచ్చు కూడా ఆ మూల రూతుడవు నీవే వీటి అతిథికి కూడా ఆ సంధి అని చెప్పి వచ్చి ఆ సంధి కుదలకుండా ఇంటి దగ్గరే భోజనం చేయకుండా అలా వచ్చినటువంటి వాడవ సుమా ఈ అన్యాయములు కావచ్చు మూలము నీవు అని ఆట అంటే సన్యాసి అన్యాయములకల్లా మూలము నేనుంటావు నీకు మహర్షులంతా వచ్చి చెప్పారు నేటి ద్రోణాదులు చెప్పారు నేను చెప్పాను అదే విధములుగా ఎన్నో విధములుగా ఇది నీకు తగదు వారితో యుద్ధం చేయడం ఉన్నది నీకు తగదు అని చెప్పి మేమంతా కూడా ఎంత చెప్పినప్పటికీ వెనక ఆ సమస్తమైన రాజులందరినీ కూడా నడిపించుకున్నావు అంతా హతమైపోయింది ఆ హతమైపోయిన తర్వాత నీ యొక్క అవినయం చేత నీ చేత నీకు ఇలాంటి యొక్క చావున్నది దీనికి నీవు తగుదువు ఇందులో ఏమి సందేహం లేదు నీ అధర్మమే నీ ప్రకారంగా కూర్చుంది కనుక ఇటువంటి యొక్క మహా దుష్కాధ్యమయావత్తు చేసినటువంటి నీకు ఈ చావు తగును తగును తగు అన్నా అట నిరుత్తరుడైపోయాడు ఆ దుర్యోధనుడు ఇంకా ఆ వెళ్ళిపోదాం బాధనే ఇంకా ఎక్కడెందుడు అని చెప్పి బయలుదేరి పాండవులంట సైన్యంతో కూడా కలిసి వచ్చేశారట ఆ కౌరవ శిబిరాలకు వెళ్ళారు అక్కడ ఎవరు లేరుగా అయితే అక్కడ ఉన్నటువంటి యొక్క జనం అంతా కూడా ఎదురు వచ్చి వాళ్ళు నమస్కరించి అంటే అతి సమయం ముందు ఆ యూక్షుడు నాడి యూక్షుడు అంటే ధృతరాష్ట్రం యొక్క కుమారుడు ఆయనకు నూరు మంది భార్యలు క్షత్రియకాంతలు తరువాత ఒక భార్య వైశ్యకాంత అందువల్ల అంటే పూర్వంలో పై జాతి వాళ్ళు కింది జాతి వాళ్ళని అందరినీ చేసుకునే అధికారం ఉంది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 వాళ్ళంతా వెళ్ళిపోయారు పోయిన తరువాత అక్కడ చేరారు పాండవులు చేరిన తరువాత ఆ శ్రీకృష్ణ స్వామి వారి దృష్టి ధర్మరాజు స్వామి మీరు పోయి రావాలి గాంధారికి కోపోపశమనం చేయాలి లేకపోతే మాకు బాధ వచ్చిన సుమా గ్రంథారి ఉన్నదే మహాత మాట అన్నది అంటే కాబట్టి పోయి తమను కోపోపశమనం చేసి రావాలి సుమ అంటే అలాగే నేను చెప్పిన రథమేశ్వరి వెళ్ళిపోయారట వెళ్తే ఏడుతూ పడున్నారు అక్కడ ఆ ధృతరార్థుడు దాంతో మొదలైన వారంతా అక్కడ పోయి ఆ విషయాన్ని యావత్తూ కూడా ఒక్కడించి ఇలాంటి దుర్దశ కలుగును అనే ఉద్దేశించి భానుభావుడు తోటి యొక్క సంచి సంచి సంచి అని మనీ దూదములుగా ప్రాధేయపడ్డప్పటికీ దురభిమాని అయిన తోటి నీ కుమారుడు కానుభావులైనటువంటి అనేక మంది వంశుమిత్రులంతా తీసిపోయారు రాజులంతా తీసిపోయారు కనుక దీని కొరకై నీవు ఒకవలసిన ఎందువల్ల అంటే విధి దాన్ని ఎవరు కాక నీ నూరు కొడుకుపోయారు ఇక మీకు ఆ యొక్క వోత్సైహిక క్రియలున్న ఏ కర్మ కాండవుంతా కూడా అఖిఠానికి పాండవు లేరు కనుక వాటిని కూర్చు మీరు ఏమీ బాధపడవద్దు సుమా అని చెప్పి ఓదార్స్తూ ఉండగా ఆ అష్టత్వం యొక్క ఉత్సాహం ఉన్నది మనసులో గోచరించిందట వారికి ఆ వారిని ఓదార్చిశ్వరి తిరిగి వచ్చేసారు వచ్చి పాండవుల శిబిరం నుంచి పాడుపడ ఇక్కడ ఈ కౌరవ శిబిరం ఇక్కడ ఉండకూడదు మనం కనుక వెళ్దాం రావాల్సిందే చెప్పి సాక్షితో ఒక రాగా పాండవుల్ని తీసుకొని అక్కడికి ఆ రెండు మైళ్ళ దూరంలో ఉన్నదట ఓఘవతి నది ఆ నదీ తీరానికి వెళ్ళిపోయారు వారు పాండవులు ఆ శ్రీకృష్ణ స్వామి సాక్షి శద్దరించిపోయింది అతి సమయంలో వచ్చారు వీళ్ళు ముగ్గురు కృతవర్మ ప్రపాచార్యులు అశ్వత్థామ వచ్చే వరకు వాడు విరిగిపోయి ఆ శరీరం అంతా కూడా నలిగిపోయి ఆ రోజు చుప్పటి ఆ దుర్యోధనుడు ఈ సంజయుడు కూడా వెళ్ళాడు వెళితే వెళితే కౌగులించుకుని ఏడ్చారట ఇటువంటి మహారాజు నీ చుట్టూ కూడా ఎంతమందు మహారాజులంతా పరివారములతో సేవిస్తూ ఉండగా మహావైభవంతో ఉండేటటువంటి నీకు ఈ రోజున మంచి నీరు ఇచ్చే దిప్పు లేకుండా ఎవరు ఏ పాట పడరు అని చెప్పి కవు పెరుచుకుని ఏడవగా ఆ దుర్యోధనుడు కూడా ఏడ్చి నన్ను అన్యాయంగా కొట్టిపోయారయా పాండవుడు అధర్మానికి ఉపక్రమించి నా తొడ వెలగ్గొచ్చారు తొడల వెనక్కి వచ్చి అలా సుమా అని చెప్పి నేను వాటిని అందరినీ కూడా సంహరిస్తా సుమా నీవేం బాధపడవద్దు అన్నాడు అశ్వత్థామా అయితే ఆ ప్రభాచాయులు చూసి కలశములతో నీరు తీసుకురా సైన్యాధిపతి కర్త అశ్వత్థామ సైన్యం ఎవరు వీళ్ళిద్దరు కృతవర్మను ప్రభాచాయులు దానికి సర్వ సైన్యాధిపతి అశ్వత్థాము తీసురా తీసుకో చేశావిట పట్టం కట్టావిట పట్టం కట్టి ఓ నువ్వు వచ్చేదాకా ప్రాణములు పెడబెట్టి ఉంటా పాండవులు అందరిని నిరవశేషం చేసి రావాల్సిందేంటి బయలుదేరాడు వీళ్ళిద్దరూ బయలుదేరారు ఏం చేస్తావు రా అన్నారు ఏం చేసేదే ఉంది పగటిపోట వాళ్ళతో పోయి ఎదురుగా చూసేయలేము